మీకు వరణాలు ఎక్కువ ఈ దినానికి మీకు అన్నూతనమైన కృపను సహాయం శక్తిని మాకు అనుగ్రహించండి పర్షగతలు స్వచ్ఛతను మాకు అనుగ్రహించండి ఉప్రవత అనుమానాలు కలిగించండి ప్రభుత్వ భవిష్యత్తు గురించి చింతించకుండా మీ అందు స్థిరమైన నిరీక్షణ మాకు ఉంది ప్రభు ముందు పొలాన్ని నడిపించమని పార్టీగా మేము ప్రతి మార్గం చేయండి చేయి ప్రతి పని విజయం అనుకరించండి ఆట కాపతి చీకటి చీకటి అంధకార శక్తులను కట్టిస్తున్నాం ఏ సీకరిస్తున్నాం పారదండి ప్రభావం మీకు పొలం జ్ఞాపకం తీసుకోండి పక్క తండ్రి ఈ మరి అన్లాక్ ప్రారంభం కాబోతుండగా సంపూర్ణంగా తండ్రి ఏ రీతిగా మేము మీ కొరకు రీతిగా మీ సాక్షిగా జీవించాలా మీకు సత్యాన్ని ఏ రీతిగా ప్రకటించాలా అటువంటి సేవ జీవితాల మౌపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తల్లి వైరస్ ఇంకా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది మీరు ఎప్పుడో మొక్క హెచ్చరించాలని అయినా అది ఏ రీతిగా తల్లి మళ్ళీ మీ బిడ్డలను ఆదరించాలా బాధితులను ఏ రీతిగా మీ చెప్పని నడిపించాలా అటువంటి కృపాన్ని మాకు అనుకరించి నడిపించమని రక్షణ ప్రణాళికలు వచ్చి వరకు మేము అంత వరకు సహించి ఉండేలాగా చేయపడండి మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి ప్రత్యేక కుటుంబంలో తనచండి ఆటంకాలను కొట్టివేయండి స్వస్థలు చేయండి నెరవేర్చి तोडा, निपुपलों ने जीव चुटा न जीवितता धन्युन महोन निपुपलों ने जीव चुटा न जीविता, ధన్యతయున్నదీ మూడు బారినా జీవితాలను చిగురింప చేయ గలవునివో మూడు బారినా జీవితాలను చిగురింపచే గలవునివో మనుభవం మధురముగా రానుభవం మధురముగా మార్చగలవు నీవు మహో నతుడా నేను జీవించుట నా జీవిత ధన్యతైయున్నది ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా జీవజలములా ఊటైనా నీయోరను నన్ను నాటీతివా జీవ జలముల ఊటైనా నీయోరను నన్ను నాటీతివా మహోలతుడా నీ కృపలు దేలు నివసించుట నా జీవిత ధన్యతయం నదీ వాడవారని స్వాసమునా పరమందు దాచియుతి వాడవారని స్వాసమునా పరమ దాచి చీతివాదన ఫలము అనుభవించ ీ కృపలో నన్ను పిలచీతివాగ్దన ఫలము అనుభవించ నీ కృపలో నన్ను పిలచితివా మహోనతుడా నీ కృపలో నేను జీవించుతా నా జీవిత ధన్యత మహో నటుడాకృపలో నేను జీవించుటా మహోనతుడాకృపలో నేను జీవించుట నా జీవిత ధన్యత ఎన్నది ఫల ర గొప్ప దేవ సరచి సంపూడ మహోన పేరు తండ్రి నైనా సరే దేవ పరిశుద్ధానికి వల్ల ఇంసే ప్రవ్వా ఇద్దరు చిన్న కాలం ప్రైనా ఈ కృపల్ మమ్మల్ని భద్రపరచుకుని తవ్వ మమ్మల్ని తిని పెట్టిన ఇవా రాత్రి మమ్మల్ని కాచి కాపాడానికి అభిషేకం గ్రహించిన రాత్రి మీరే వాక్యంలో మాట మాట్లాడండి మా కాలం పడిని ఆలోచన మీకు ఆలోచన మా ప్రవర్తన అంతటి నేను మీకు అధికారంలో నడిపించివన్ కుమార్త్యాధ్యాయము ఇరవై మూడు వచ్చింది ఏసు ప్రభు ఒక విషయం ఇక్కడ మాట్లాడుతున్నది అందుకు తెలుసు వారితో ఇక్కడను మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన్నది కాబట్టి ఆయన మరణించక ముందు శిష్యులతో మాట్లాడుతారు ఆయన మరణము సంబంధించింది ఆయన మరణం వల్ల ఏం జరిగింది అనే విషయం చెప్తున్నప్పుడు గోధుమ గింజ భూమిలో పడి చావకుంజల నడల ఉండును అది చచ్చిన విస్త ఎడలా విస్తారంగా ఫలించను ఏ ప్రభు ఒక విషయం చెప్పినప్పుడు ఈ యొక్క గోధుమ గింజ సాదృశ్యంగా ఆయన జీవితం ఏ రీతిగా అది దాని ఫలం ఏ రీతిగా వస్తుంది ఆయన మరణం దేనికి సంబంధించిన విషయం కేసు ప్రభు తన నోటుదారా చెప్తున్నాడు కాబట్టి ఆ గోధుమ గింజ భూమిలో పడి ఖచ్చితంగా అది చనిపోవల్సిందే ఉంటే అది ఫలించదు సాగు ఒంటిగా ఉంటాడంటే అతని ఫలం రాదన్నారు కాబట్టి అది చచ్చిన విస్తారంగా పనిచేస్తున్నప్పుడు ఆయన మరణించాల్సి ఆయన మరణించినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది మన జీవితంలో ఫలమవుతుంది ఆయన మరణము దేనికి సంబంధించి ఇక్కడ రాయబడి కాబట్టి ఆయన చనిపోయింది ఆయన అక్కడ గోధుమ ఆయన చనిపోవటం అంటే అర్థం చేసుకున్నప్పుడు అక్కడ దానికి చెప్తున్న విధానం అంటే ఆయన మరణ ఆయన ఆయన మరణము సంబంధించింది అనే విషయం అక్కడ మనం ధ్యానించినప్పుడు అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించను తన ప్రాణమును ప్రేమించి వాడు దాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి కేసు ప్రభు తన ప్రాణాన్ని మన కోసం ఆయన మరణమైనంతగా మన కోసం కాబట్టి ఆయన ఎందుకు మన కోసం ఆయన అంటే పాపట్టు జీవితం నుంచి మనం అందరూ పొందాలని రక్షణ ప్రణాళికలో రావాలని ఆయన రక్షకులుగా స్వీకరించాలని ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ సర్వశక్తి దేవుడే సొమ్మాల్ని రూపికంగా మన మధ్య తెచ్చి ఆ యొక్క ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టేట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఆయన ప్రాణాన్ని ప్రేమించే మన ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకున్నప్పుడు తన ప్రాణములను ప్రేమించి కూడా కాబట్టి ఆయన గురించి మనం మన ప్రాణము మరణం ఎప్పుడైతే మనం ఆయన కోసం మనకి సేమిస్తామో ఈ లోకంలో ఆయన కోరిక మనం జీవిస్తామో ఖచ్చితంగా చూడండి మనకు వస్తా ఉంటది అంటే ప్రాణం నేను వచ్చినప్పుడు ఆ క్షణము సరిగా అంటే పాత నిర్బంధంలో దానికి ఒక నేను చూసినప్పుడు ఒక హతసాక్షి బుక్ లో నేను చదివినప్పుడు జాన్ పాక్స్ అనే ఒక రాసినప్పుడు చాలా మంది ఆయన ఆ సింహాలు బోన్లో వేసినప్పుడు వాళ్ళు చెప్తారు మీరు నేను దేవుడు అని ఒప్పుకోండి మీరు ఆయన దేవుడు మీరు విడిచిపెట్టండి విడిచిపెడితే మీరు పట్టించరు లేకపోతే ఆ సింహాల బోన్లో వేస్తారని చెప్పి వాళ్ళని బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఏం మా ప్రాణం పోయినా పర్లేదు కానీ మేము మటుకు ఆయనే మా దేవుడు ఒప్పుకుంటున్నాం అని వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు కొరికి జీవించగలిగినారు అంటే మరణం మీద వాళ్ళు తీర్పు లేదన్నారు ఎందుకంటే ఆల్రెడీ లోపల మనం చనిపోయిన వాళ్ళ శరీరంలో చనిపోయిన ఆత్మలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆత్మ స్వరూపులుగా ప్రభు తయారు చేస్తున్న ఆయన ఆత్మ మళ్ళీ నివసింపజేస్తుంది కాబట్టి మళ్ళీ జీవించేది మన కాదు మన ప్రభు మళ్ళా జీవిస్తాడు కాబట్టి ఆయన ప్రాణము ఎందుకు ఆయన ప్రాణం అంతగా తెచ్చింది ఆ బోధము గురించి బి గురించి ఎందుకు ప్రభు ఆ రీతిగా వ్యాప్తం చేస్తున్నాడు అన్నప్పుడు ఈ మనం చూసుకున్నప్పుడు చుట్టూ అపూర్తులు గాని ప్రవక్తలు గానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితంలో ప్రభును చివరి వరకు ప్రభు కొరకు వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా గాని ఎన్ని కష్టాలు వచ్చినా గాని చివరికి ఆ చరసాలు వేసినప్పుడు సంఖ్యలకు వాళ్ళని బెదిరించినప్పుడు అంత చేసినా గాని వాళ్ళు భయపడకుండా వాళ్ళ జీవితాలని త్యాగం చేసుకుని వాళ్ళ ప్రాణాన్ని కూడా ప్రేమించకుండా ప్రభు కొరకు సాక్షి ఇవ్వదలిగినారు వాళ్ళు కాబట్టి అదే రీతిగానే మన ప్రాణాలను ప్రేమించి వాడు వాళ్ళు కాబట్టి ఆ క్షణం వాళ్ళు తన ప్రాణాన్ని ప్రేమించలేదు అంటే ప్రభు కొరకు మా ప్రాణం పోయిన పర్లేదు ఎందుకంటే అది నిత్య జీవులు తప్పని కానీ వాళ్ళు ఆ రీతిగా ప్రభు అది గ్రహించగలిగినారు కాబట్టి ఆయన సేవకులైన మనం కూడా ఆ సాదృశ్యంగా ప్రభు మన తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుని ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుతున్నదని మీతో నిత్యంగా చెప్పుతున్నాను చెప్పుతున్నాను అంటే తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టాలంటే అంటే ప్రభు కొరకు మనం ఎట్లా జీవించాలా అనే విషయం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆయన ఈ లోకములకు వచ్చినప్పుడు కుమారుడుగా వేస్తుంది లోకానికి వచ్చింది కాబట్టి ఆయన ఎంతగా మన కోసం తప్పించిండు మన మన జీవితాలు మార్పు చెందాలని మనం కూడా దానికి సాదృశ్యంగా మన మన మనం కూడా ఆ రీతిగా తయారు కావాలా మనం ఉండాలా అనే విషయం అక్కడ వ్యాప్తం చేయబడుతుంది అక్కడ అన్నప్పుడు ఇక్కడ ఏమున్నా నిత్య జీవం మరొక దాన్ని కాపాడుకున్నాడని మీకు నిషయంలో చెప్తున్నాను ఒకడు సేవించిన నన్ను వెంబడించగలను కాబట్టి ఆయన మనం నిజంగా నిజంగా ఆయన మనం వెంబడిస్తున్నప్పుడు కాబట్టి ఆయన ఎక్కడు అక్కడ ఆయన మనం ఉండాలి కాబట్టి ఆయన మనసు ఎక్కడుందో మన మనసు కూడా అక్కడే ఉండాలా ఆయన వెంబరించే మనం మనం సేవించినట్ల ఖచ్చితంగా వెంబరించాలన్నప్పుడు ఆయన ఏం చెప్పిందో ఈ లోకంలో ఏ విషయం మనకు ఆజ్ఞాపించిందో ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలంటే దాన్ని పాటించాలంట కాబట్టి ఆ రీతిగా పాటించినప్పుడే మనం ఆయన ఆయన సౌకర్లుగా ఆయన కొరకు సాక్షులుగా లోకంలో మనం జీవించగలం లేకుంటే మనం జీవించలే ఎందుకంటే ఈ క్రమం కాలం ఉన్నప్పుడు చాలా ఒక దశలు వచ్చినప్పుడు అభ్యంతరం పడుతు ఉంటాం కదా అభ్యంతరం పడుతున్నా ఖచ్చితంగా అభ్యంతరం వస్తుంది కానీ అది ఎవరి వల్ల అభ్యంతరం వస్తే వాళ్ళకి శ్రమ ఉంటాయి అవి ఉంటాయి కదా ఒక దశలో ఆంపరే అయ్యే పరిస్థితి ఒక టైంలో వస్తూ ఉంటుంది మనకి వచ్చినా గాని మనం ఏం చేయాలంటే ఆయన ఆయన చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన సత్యాన్ని పట్టుకొని మనం జీవించాలి శ్రమ పొందిన పర్లేదు మీ ప్రాణం వచ్చినా పర్లేదు అయినా ఆయన కొరకు నిలబడినప్పుడే ఆయన ఆయన మహిమ పొందుతారు ఆయనకు మహిమ మీ ద్వారా ఎందుకంటే ఆ క్షణం మనం నిలబడినప్పుడు ఎంతో మంది ప్రభుత్వానికి వస్తారు ఆ క్షణం మనం అది పోగొట్టుకుంటే ఆ ఉన్న క్షణం అంతా వాళ్ళు కొట్టుకొని పోతూనే ఉంటారు అంటే రక్షణకు ఆ క్షణం నిలబడి దేవుడికి ధైర్యంగా చెప్తే ఆ క్షణం నీ ద్వారా దేవుడు అనేక రక్షణ మార్గంలో నడిపిస్తారు కాబట్టి ఇది ఎంతో ప్రయాసం తగ్గుతుంది ఎంతో కష్టకరమైంది అయినా గానీ ఆయన మన సహాయకుడు సవ్వేమీతి నడిపిస్తాడు కాబట్టి రక్షణ కింద నువ్వు ఆయన మరణ భూపరుగా పాల్గొంటున్న మనము కూడా ఆయన ఆ యొక్క లాగా మనం మన జీతాలను మార్చుకోవాలా ప్రభువులాగా మనం జీవించాలా అందుకే పౌరు ఎత్తులు ప్రయత్న పడుతూ ఉంటాడు కదా చూడండి ఏముంది అక్కడ ఒకటి నన్ను నా తల్లి అతని గణపరిచను ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచినది నేనేముంది అంటే ఆయన కలవ ఆయన ఆ గడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కలవరం అది చెప్తున్నా రీతిగా కాబట్టి ఆయన ఆత్మలో ఆయన దేవుడు ఆయన సర్వశుక్తి దేవుడు ఆయన శరీరంలో ఉండగాని ఆయన ఆత్మలను జీవించగలైన శరీర బల ఎట్టు వచ్చినాయి దాన్ని వాటిలో కూడా ఎట్లా జీవించాలో కూడా దేవుడు చూపించిన విధానం కాబట్టి ఆయన రెండు లేయర్స్ అక్కడ మనకు అవి చూపిస్తూ ఆయన ఆత్మలో ఉన్న దేవుడు అయినా చరీరం ఆత్మ దేవుడు అయినా ఆయన వచ్చినప్పుడు కూడా చర్య ధ్వరం తెచ్చినా గానీ వాటిని గురించి ఆయన జయించి ముందు మనం చూస్తాం అందుకే వాళ్ళు ఆయన గెట్టబిల్ల కో ప్రార్థన చేసినప్పుడు శిష్యుల ముగ్గురు అక్కడ ఉన్న దేవాల చేతి వాళ్ళు ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వేస్ వచ్చి మీరు నేను వెలుకొని ప్రార్థించమంటారు ఒక గడియన కూడా మీరు మేలుపలేరా అన్నట్టు ఏది ప్రవణ అనిస్తూనే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమంటారు అంటే ఆయన మాట చెప్పడం అంటే ఆత్మసిద్ధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా శరీరమే బలహీనమైతే ఉంటుంది కాబట్టి అంటే ఆ బలహీనతలు ఆయన గ్రహించగలిగిన కాబట్టి వాళ్ళు చెప్పగలిగినారు కాబట్టి ఇవన్నీ బలహీనతలు వస్తా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి మనం షీదించుకొని మన ప్రభు ఎట్లా జీ జీవించడో మనం కూడా అట్లా జీవిస్తూ ఆయన తరిచర్యని సమ ఆయన చచ్చిన మన ధైర్యంగా చెప్పగలం ఆయన కొరకు మనం లోకంలో నిలబడగలం ఆ రీతిగా కాబట్టి ఈ ప్రయాణంలో ఈ ఖాళీ యాత్రలో మనం ఎన్నెల్లో శ్రమలు ఉండొచ్చు ఇస్రాల్ ఆ ఐగుప్రదేశ్ నుంచి బయలుదేరినప్పుడు కాన టైంలో మధ్యలో ఏం జరిగింది ఎన్నెండో వచ్చిన ఆపదలు వచ్చి కొంతమంది స్వీకరించింది కొంతమంది విడిచిపెట్టింది కనిగింద్రు గొనిగింద్రు ద చివరికి కొంతమంది పోయిన మరి మిగతా వాళ్ళంతా కాబట్టి ఇది ఎంత ప్రయాక్షన్ పొరగడు ఇది ఒక ఆత్మీయ యాత్ర నీ యాత్ర ముగించుకొని నువ్వు తిరిగి వెళ్ళిపోవాలా కాబట్టి అది అంతే మరణం అవినంతగా అయినా కానీ అంత అంత పరిచయ ఆతనే ఉన్న భక్తులు చేసిన అపూర్తి చేసినప్పుడు మనం ఎందుకు చేయబడదు కాబట్టి మనం తీర్మానించుకొని ముందుకున్నప్పుడు సౌద్యం నడిపిస్తారు కదా ఏ క్షణంలో నీకు ఏం మాట కానీ దేవుడు అవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి ఒకటే ఏంటంటే అక్కడ చెప్తాడు అక్కడ చూడండి తండ్రి ఈ గడియ నాకు ప్రశ్నించకుండా నన్ను తప్పించు అన్నాడు తర్వాత అయిన ఇందుకోసరమే నేను ఈ గదికి వచ్చి తిని అది మన ఆత్మీయంగా అర్థం చేసినప్పుడు తండ్రి నామము మహిమపరుచు పరుచం అని చెప్పాను అంతటా నేను దాన్ని మహిమపరుచితని మరలా మహిమపరుచు అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కాబట్టి ఆయన ప్రార్థించేటప్పుడు ఒక శబ్దం వచ్చినట్టు ఆకాశం నుంచి అంటే మనం చూస్తాం కదా బాపిసు వ్యవహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు బాప్ యోహన్ వచ్చినప్పుడు ఆయన బాక్సంపు నుండి సైకిల్ వేసినప్పుడు నీళ్ళ నుంచి సైకిల్ వేసినప్పుడు ఈయనే నా ప్రి కుమారుడు ఈయన మాటలు గైకోని ఈయనందరిని ఆనందించిన శబ్దం ఆకాశం వస్తా ఉంటాయి అంటే అంటే తండ్రి అక్కడ ఉన్నాడు కుమారుడుకు అర్థం కాబట్టి ఆయన ఈ లోకంలో తండ్రి కుమార పరశురాత్మతి మనకు తెలుసు అది అని ఎట్లా అర్థం లేదు కన్ఫ్యూజన్ లేదు కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఆయన కుమారుడు లోకంకి వచ్చినప్పుడు ఆయన ఆనందిస్తూ తండ్రి అట్లా ఆనందిస్తున్నాడో ఈ ఈ క్షణంలో ఆయన లేడు ఇప్పుడు ఆత్మరూపంగా తిరిగి ఆయన రోజులు పాటించుడు ఆ విధానాలు అవన్నీ దేవుడు చూపించింది మనకి అనేక ప్రమాణాలు చూపించు అనేక విధానం చూపించిండు ఏ రీతిగా ఆయన ఎన్నెన్నో విషయాలు త్వరలోకి వెళ్ళి అన్ని విషయాన్ని మనకు బయలుపరిచి చూపించి తర్వాత పని ముగించుకొని ఇప్పుడు పరిశుభాత్మ రూపంగా ఆత్మ రూపంలో మన ప్రతినిధి మనకి ఎట్లా అర్థం చేసుకోవాలి అని దేవుడు కాబట్టి అక్కడ ఉన్న జన సమూహము ఇరవై కాబట్టి అక్కడ నుంచి ఉండి వినియ జనులు జన సమూహము ఊరిమేను అనేది కాబట్టి ఒక ఉరుములాగా ఆ శబ్దం వచ్చినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి వాళ్ళకి ఉరుములా కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉరుములాగా కనిపించింది కొంతమంది ఏమంటుందో దేవదూత మరి దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడింది అనేది రకరకాల వాళ్ళకి ఉరుములా అనిపి దేవదూత మాట్లాడిన కొంతమంది అనుకున్నారు అందుకు ఈ శబ్దం నా రాలేదు మీ కొరకే వచ్చాను ఈ శబ్దం ఎవరి కోసం నా కొడుకు రాలేదు అన్నాడు అక్కడ మీ కొరకే వచ్చింది అన్నప్పుడు అక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు ఆ యొక్క విధానం అంటే మనం ఆయన ఆయనలాగా ఆయన సాదృశ్యంగా మరణలో మనం పాల్గొనవాలన్నాడు కాబట్టి ఈ శబ్దం అన్నప్పుడు దీవునికి ఇది నా రాలేదు అన్నప్పుడు అక్కడ ఎవరు ఆ ప్లేస్ లో మనం ఉన్నాం ఆత్మ అర్థం చేసుకోవాలి ఇటుగా ఆ సంగతి ఉన్నప్పుడు ఇది నా రాలేదు నీ వచ్చినప్పుడు ఆ శబ్దం దేనికి సంబంధించింది చూడండి ఆయన వాక్ దేనికి సంబంధించి ఆయన ఏ రీతిగా చెప్తున్నాడు అన్నప్పుడు అక్కడ చెప్తున్న ఆ ఒక విషయం చూడండి ఇప్పుడు లోకము తీర్పు జరుగుతున్నది ఈ లోకాధికారి బయటకు త్రోసేయబడను నేను నుండి పైకి ఎత్తబడని అందరి ఎత్తబడిన ఎడల అందరిని నా ఎద్దకు ఆకర్షించుకుందని చెప్పాను ఏ విధంగా మరణం పొందవలసిందేనని గుర్తిస్తూ ఆయన మాట చెప్పాను కాబట్టి ఆయన భూమి నుంచి అయితే అంటే తెలుగు ఎక్కడ ఆయన శిలువ మరణం పొందుకే అయితులు ఆరు మరణం తీసి ఆయన స్వీకరించినప్పుడు అక్కడ ఆయన ప్రతి ఒక్కరి ఆకర్షించుకున్న రక్షణ పరాణితులు దేవుడు కాబట్టి ఆయన మరణము ఏ రీతిగా ఉన్నది అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు అదే విషయంలో ఇక్కడ ఇక్కడ ప్రభు పావులు భక్తులు ఒక విషయం అక్కడ మనం చెప్తా ఉంటారు ఆ రాసిన పత్రికలో దానికి ముందు రోజులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోజులక్ష్మి పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచ్చిన ఏముందంటే మరియు ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల అంటే ఆయన మరణం యొక్క ఆయన మరణం యొక్క సాదృశ్యం అన్నప్పుడు సాదృశ్యం అన్నప్పుడు ఆయనలాగనే ఆత్మీయంగా ఆయన దేవుడు ఆయన బిడల మనం అంటే ఆయన మరణంగా రక్షించబడిన ఆయన ఆయన సర్వశక్తి దేవుడు కదా కాబట్టి ఆ సాదృశ్య మందు ఆయనతో ఐక్యం గలవారి అంటే ఐక్యం కావాల మనం కూడా మన జీవితాలు అసలు ఐక్యం కావాలా రక్షణ పొందిన మనం అందరి జీవితాలు కూడా అసలు ఐక్యం ఆయన పునరుద్ధరణ పాదృశ్యంలో ఆయనతో కూడా ఆయనతో ఐక్యం గలవరము ఎందు కాబట్టి ప్రతి దశలో కూడా ఆయనతో ఐక్యం గలవరలాగా ఉండాలి కాబట్టి ఆయన మరణాన్ని రుచి తీసిన వాళ్ళు అంటే ఆయన మరణ భూస్నాపన పునరుద్ధరణ పాలు పొందిన వాళ్ళ ఆల్రెడీ ఆయన మరణ భూస్మాపన పునరుద్ధరణ పాలు పొందకపోతే ఖచ్చితంగా మనం ఆయన నిద్ర అంటే ఆ మరణము ఆ పునరుద్ధరణం ఆయన పాల్గొనటం ఇవన్నీ మూడు విషయాలు ఆయన మరణించడం సమాధి చేయమని తిరిగి అని అప్పుడు మూడు విషయాల్లో అది ఆయన మరణం ఎంతో ఆత్మీయ సత్యం ఉంది అది ఎంతో శ్రమతో కూడింది అన్న విషయం ఉన్నప్పుడు ఆయన పరిచయా మనం కూడా అంతగా శ్రమతో కూడింది మన పరిచయా అయినా కానీ ప్రతి దాఖ దేవుడు మనకు విడదల్పిస్తుంటాడు కాబట్టి మన చూతల కన్సర్ట్ చేసుకుని అట్లా చేసుకొని ఆయన కబును బట్టి మనం ఆయన ఆయన సాదృశ్యమైన విధానాలను బట్టి అని ముందుకు పోవాల అందుకు పౌరు అంతగా ప్రయత్నమైంది అదే రీతితో కిలికి రాసిన పత్రికలో మూలార్ధ్యం ప్రదవచనంలో ఏ విధం చేసినయనను మృతుల పునరుద్ధ్వరం నాకు కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనైతే ఆయన ఆయన ఆసక్తి కూడా ఏరిచి కొద్దు ఆయన సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధరణ బలమును ఎరుగు నిమిత్తము అది తెలుసుకోవాలంట ఆయన పునరుద్ధాన శక్తిని ఎదుగు ఎదుగు నిమిత్తము ఆయన శ్రమల్లోనూ అంటే శ్రమతో కూడిన శ్రమంలోను పావారుంటే ఎత్తిలో ఎదుగు నిమిత్తము అంటే ఎదగాల అన్నట్టు విషయం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా పెంచుకొని కాబట్టి మన అనవ జీవితాలు ఆ రీతిగా మార్పు చెందాలా అనే విషయము అప్పుడే ఆయన మరణములు అని రుచి చూసిన వాడు అంటే ఇదంతా ఇంట్లో శ్రమతో కదా ఆ శబ్దము ఎందు కొరకు నా కోసం రాలేదు అది మీకోసమే వచ్చింది అన్నాడు అది కాబట్టి అక్కడ అందుకే ఏసు ప్రభు ఆయన చెరువు మోసేటప్పుడు చాలా మంది గొప్ప జనకం అక్కడ ఉంచి ఏడుస్తూ భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు అని శ్రమ తీసినప్పుడు ఒక మాట అంటాడు ఏశ్వలేము నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవ అంటే ఇది మన కోసం అంటే కానీ ఎవరు కూడా ఈ ఆత్మీయ సత్యం అర్థం చేసుకోలేని సిక్తులు ఉండదు కాబట్టి దేవుడు మనకు ఆ విషయం మనకి చూపిస్తున్నాడు కాబట్టి మన జీవితం ఆ రీతి ఉన్నాడా మొదటి తీవ్ర గొర్రెల జీవితం గిరిజైన హృదయం అది ఎంతగానో ఈ లోకం తీ సంబంధించి ఆయన దాంట్లో నుంచి విజయం ఆ విజయం తిరిగి మన చేతికి కప్పిస్తుంది కాబట్టి అది మనం ఈ లోకంలో అన్ని ఆ రీతిని నడిపించాలి చాలా క్రైస్తవులు ఈ విషయం మర్చిపోతారు ఆయన మరణ భూస్థాపన ఆ తెలియదు వాస్తం పొందడం అయిపోయింది వెళ్ళిపోయడం అనేది కాబట్టి దానికి అర్థం ఏంది అది దేనికి సంబంధించింది ఆయన ఆ బాపేశం అనేది దేనికి సంబంధించినప్పుడు అది గ్రహించినప్పుడు వాళ్ళ హృదయాలు ఇంపబడతా ఉంటాయి కాబట్టి ఎంతో ఆత్మీయంగా లోతుగా ఉంది ఆ యొక్క కాబట్టి రక్షణ పొందిన బిడ్డ ఆ రీతిగా జీవించినప్పుడే ఆయన మహిమ పరిచర్య మనం చేయగలం ఆయన చర్యను గ్రహించగలం ఆయనతో పాటు మనం ఉండగలం ఆయన మనసు ఎక్కడుంటే అక్కడ మనకు ఉండాలి కాబట్టి యోనా విషయం ఆయన నినివేసి వాటిని ప్రకటించే ఆయన తలసి ఆయన కాబట్టి ప్రభు మనకు నినివే పోయింది కాబట్టి ఆయన నెంబర్ ఇచ్చే ప్రతి బిడ్డలు ఆయన ఏ రీతిగా నడిపిస్తున్నప్పుడు ఆ రీతిగా మనం వెళ్ళిపోతూనే ఉండాలా మనకు కాంప్రమైజ్ కావద్దు అంటే లేని విషయంలో ఆయన ఖచ్చితంగా ఆయన బయలుపరుచుతూ ఉంటాడు ఉంటాడు దాని కొరకు మనం కనిపెట్టుకుని మనం ముందు పోయినప్పుడే ఆ రీతిగా మనం ఉండాల కాబట్టి ఈ కిషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆ ప్రయాసంలో మనకు ఎన్నెన్నో విషయాలు దేవుడు మన ఆయనతో మనం మాట్లాడినట్టు శిష్యులతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అందుకే ఆయన ఆయన చివరికి ఒక మాట చెప్తాడు యోహంస్ వార్త పదిహేడో అధ్యాయంలో యహంసు వార్త పదిహేడో అధ్యాయంలో నాలుగో వచ్చిన పదిహేడు అధ్యాయం మొదటి విషయం తెలిస్తే ఏసు ఈ మాట ఈ మాటలు చెప్పి ఆకాశ వైపు కన్నులు ఎప్పిక్ను తండ్రి నా గడి వచ్చి అంటే ఆయన టైం దగ్గర పడిపోయింది కాబట్టి ఆయన లోకంలో ఏ పని కొరకై ఈ లోకొచ్చిందో అది ముగించే టైం కాబట్టి అరీతిలో ఉన్నప్పుడు తర్వాత కింద నాలుగో క్షేమం చూసినప్పుడు చేవితకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి నిన్ను మహిమ పరిచి కాబట్టి మన జీవితాలు కూడా అరీతి ఉండాలా కాబట్టి ఆయన ఏసు ప్రభుత్వం దేవుడై ఉంది అని లోకంలోకి వచ్చి తండ్రి చిత్తం ఏముంది అని మనకు చూపించడు అదంతా ఆయన ఒక కుమారుడుగా ఉండి తాదృశ్యంగా ఆయనే దేవుడై అది సంపూర్ణంగా నెరవేర్చింది పనిని కంప్లీట్ చేసేసింది ఆ పనిని కాబట్టి ఆయన ధైర్యంగా చెప్తున్నాడు అక్కడ కాబట్టి ఆ స్థానంలో మనం ఉన్న ఇప్పుడు కాబట్టి దేవుడు మనకు ఎన్నో ఒక పనిని ఒక ఒక పని కొరకు దేవుడు ఈ లోపంలో మనం తీసుకొచ్చండు అది మనకు సంపూర్ణంగా దాంట్లో ఎలాంటి లోపం లేకుండా అది సంపూర్ణంగా నెరవేర్చి ఆయనను మహిమపరచాలా ఆ గడియ దానికి సంబంధించింది కాబట్టి ఆయన మహిమపరిచే బిడలుగా మనం ఉండాలా ఆయనకు మహిమకరంగా మనం జీవించాలా కాబట్టి ప్రతిదీ మనం సంపూర్ణంగా అది నిర్వర్తించాలా కాబట్టి చూడండి అందుకే దేవుడు ఎన్నెన్న విషయాలు పాత నిలు భక్తులకి గందలు చూపించినప్పుడు దాని కూడా దాని కూడా చూపించాడు దేవుడు కదా చూడంలో మనం చూసినప్పుడు చూడు మనుషులు ఎట్లా రక్షణ పొందాలా ఏ రీతిగా ఉండాలి ప్రతిదీ తన బిడ్డలకు బయటపరుస్తూనే ఉన్నాడు కాబట్టి అదంతా అది మన అది అర్థం చేసుకొని దాన్ని పట్టుకున్నప్పుడు అది మన కాదు మన మీద అని మన కాదు ఏం జీవితం మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా తీస్తూ ఆయన చిన్న స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎన్నో కళలు దర్శనాలు కలుగుతూ ఉంటాయి తన అన్నదమ్ములు పైన మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇంకొకరికి అంతగా కాబట్టి ఈ పైన ఆయన కూడా దేవుడు బిడ్డలే కదా కానీ వాళ్ళకెందుకు దేవుడు కళలో రూపుకొని ఇవ్వలేదు ఈ పైన మందిలో ఈ ఎందుకు ఆరిటలు ఇచ్చాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయనకి మనం ఎప్పుడైతే మనం ప్రీతికరంగా ఆయన భయం పేరు భక్తి మనం జీవితం ఆయన వాక్యానికి మనం భయపడి దానికి ప్రకారం మనం జీవిస్తూ మనం పోతున్నప్పుడు ఆయనకు వినేహ జీవించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అలా కాబట్టి ఆ ప్రాణాల విషయం కానీ అన్ని ఐదుప్పి దేశంలో ఆ ఉన్నప్పుడు ఆ దేశం గొప్ప భయంకర కరువు రాబోతుంది కాబట్టి అబ్రహం విషయంలో కూడా అబ్రహాం ఎక్కడ పోయినా కూడా ఇసాక పోయినా వచ్చే మనకి కానీ ప్రతి కరువులో నుంచి కూడా దేవుడు అంత చివరికి వచ్చినప్పుడు అది చాలా కఠినంగా ఉంటది కాబట్టి దేవుడు ఏ ముందుగానే ఆ ఐదుప్పి దేశానికి పంపించదు ఆయన ప్రాణాలకు ఏ రీతి ఉంటుంది మనం చూడాలి కాబట్టి చూడండి ఆ కరువులో మనుషులు చనిపోకుండా ఆ దేశం అంతా ఒక యేసోబు ద్వారా ఆ క్షణం దేవుడు అక్కడ నడిపించినట్టు ఆ యేసేబు ద్వారా దేశం అంతా కాపాడలు మంది తన తన కుమారులు ఉన్నారు చాలా మంది యాకొక సంతానం అంతా ఉన్నారు ఆ మంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు అక్కడ కానీ వాళ్ళతో పాటు మిగతా ఉన్న దేశాలు అంటే దేశాలు కూడా ఆ కరువుల్లో కూడా ఏసోబు ద్వారా దేవుడు అక్కడ పోషింపు చేసినట్టు ఏసోబుతో ఆ జ్ఞానం ఇచ్చి దేవుడు వాళ్ళందరినీ రక్షించినట్టు మనం చూసిన కరువులు అంటే మన ఆత్మీయంగా అర్థం చేసుకున్నట్టు ఇక్కడ ఆత్మీయమైన కడువు కూడా ఉంది కదా కాబట్టి ఆ ఏ సుబలాగా మనం అందరూ దేవుడు ఏర్పరచుకోలేదు కాబట్టి ఈ కరువు కాలంలో ఈ శ్రమల కాలంలో అతడ ఆయన సన్నిధికి రావాలా అత్యొక్క బిడ ఆయన తెలుసుకోవాలని దేవుడు ఎంతగా ఏషువు తన ప్రణాళిక నెరవేర్చింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఆయన ఆయన ఆయన ఐదు పిలిచిన బోని మొదలుకొని చివరి వరకు షరతాలు వేసినప్పుడు అంత భయంకరంగా అక్కడ ఆ చేతులు ఆయన శోభింపునప్పుడు అప్పుడు ఆయన పాపంలో పడలేదు ఎంతో యథాదతోని ఆ యొక్క దర్శనము ఆయన చెప్పిన కళ అది నెరవేర్చిన వరకు దేవునికి వాక్కు కీర్తన గంట నూట ఐదు అంటే పంతొమ్మిది అది నెరవేరేంత వరకు దేవుని వాతను పరిశోధిస్తూనే ఉన్నట్ట ప్రతి క్షణము ఆయన వాక్యం మనల్ని పరిశోధిస్తూనే ఉంటది మనం హెచ్చరిస్తూనే ఉంటది కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు చేసుకోవాలని ప్రతి క్షణం దేవుడు మనకు అది హెచ్చరిస్తూనే ఉంటాడు అనేకుల ద్వారా బ్రదర్స్ ద్వారా అనేకుల ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ క్షణము అది మనం అది ఏసో అని జయించి చివరి వరకు అది నెరవేర్చింది ఏసో ద్వారా అతను దాన్ని నిలబెట్టుకున్నాడు చివరి వరకు అంత శ్రమ పొందినా గానీ ఆయన ఎక్కడ కూడా పడిపోకుండా అది నెరవేరేంత వరకు అంతగా ప్రభులో ఉన్నాడు కాబట్టి దేవుడు కాపాడుతున్నాడు ఆయన అభిషేకించిన వాడిని మొత్తం దాన్ని రాజులనే ఆయన కాబట్టి చూడండి ఒక దేశం నుంచి దేశానికి పోయినా కానీ రాజులను ఏ హాని చేయని అక్కడ దేవుడు బిడ్డలకు అంటే ఆయన అంతగా కాపాడుకుంటున్నాడు ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు కాబట్టి మనం ఎందుకు ఇంతకాలం ఇంతవరకు మనకు మనకు మన దేవుడు కాపాడుకునే ఖచ్చితంగా మీ ద్వారా ద్వారా మన ద్వారా మన ఆయన ప్రణాళిక ఉంది అది మన గ్రహించినప్పుడు ఆ యొక్క గోధుమ ది సంబంధించి మన ప్రభు కాబట్టి మన జీవితాలు ఆ రీతిగా ప్రభు కొరకు మనం దారపోయాల కాబట్టి అంటే ఆయన తానే మన కొడుకు అంటే ఈ మరణం శ్రమ పొందింది ఆయన కాబట్టి కాబట్టి మన మన కాలం ముగించక ఆ పనిని మన సంపూర్ణ ప్రభు ఈ రీతిలో నెరవేర్చిన కుమారుడు ఇప్పుడు మనం ఆయన ఇప్పుడు మనం కుమారుడుగా ఉన్నాం ఈ లోకంలో ఆయన కొరకు కాబట్టి తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఆ తండ్రి చిత్రం ఏంటో ఉంది అది సంపూర్ణగా నెరవేర్చేలాగా ఉండాలా దానికి సాదృశ్యంగా ప్రభు ఈ లోకానికి వచ్చేవన్నీ చూపించిండి ఇది మీరు చేయాలా అని చివరిగా సర్వలోకానికి సర్వృష్టి తువ తరలించారు నన్ను నన్ను నన్ను నేను చేయవాలి కంటే ఎక్కువ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఆయన కంటే ఎక్కువ చేసిన అర్థం కాదు అంటే అంతగా ఆయన మహిమని మనకు ఇస్తారు అంటే అంతగా మనం ఆ రీతిగా ఆయన ప్రణాళికలో ఒక భాగంగా మనం వాడబడతాం అంటే అంతగా దేవుడు మనల్ని ఆ రీతిలో ఒక స్పెషల్ గా దేవుడు ఏర్పరచంటే ఎంత ఒక ధన్యత మనకు ఉండాలా చూడండి ఈ ధన్యత చూడండి ఈ వాక్యాలు ఆ ఉన్నప్పుడు ఉంటున్న పందం ఏదో ఆశ్చర్యబద్ధంగా బైబుల్ ఆదివారం చర్చిపోయొచ్చు కాకుండా ఈ వాక్యాలు ధ్యానించుకున్నప్పుడు ఆయన చిత్తం ఏంటి ఆయన ప్రణాళిక ఎంతగా మనం మన జీవితం ఏంటి మనం ఎందుకు దేవుడు రక్షించుకోవాలి లోపల ఎందుకు తీసుకొచ్చింది అసలు మనం ఏంటి అని ధ్యానించినప్పుడు ఎపిష్వాసిన పత్రిక మొదటిర్థంలో చూస్తే కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఆయన సాదృశ్యంగా జీవించాలా మన ప్రభువుకు మాదిరిగా ఆయన యువకులు ఎట్లా జీవించి అట్లా జీవించాలా ప్రవ్వా నువ్వు సహాయపడి ఆయన దేవుడు ఆయన కాబట్టి ఎన్నో బలహీనలు మనం కానీ ప్రతి దశలో ఆయన బలం ఉంటుంది కాబట్టి మనం బలం కనిపించినా నడిపించుకోవ ఆ రీతి కానీ పౌరు భక్తులు అని ఏ రీతి కన్నా సరే ఆ మృతులు తిన్నటువంటి పాల్పొందాలా ఆయన సమానుభావంగా అంటే అంతగా ఆయన ఆశ కలిగింది అక్కడ అవులికి ఎంత ధైర్యం కదా అక్కడ ఆ రీతిలో మాట్లాడుతుంటే ఎక్కువ ప్రభుత్వం పోల్చుకుంటున్నప్పుడు అది కాదు కాబట్టి ఆత్మలను ఆ రీతిగాను ఆయన అందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీకు అలాంటి ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు పట్టుకోగలవు అది సంపూర్ణంగా నీ అది నెరవేర్చగలవు అనే అనే పరిచర్య కాబట్టి ధాన్య విషయంలో కూడా అంటే కదా ఆ కాలంలో డబుల్ని దేశంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఉన్నారు కదా దేశంలో కానీ ఈ నువ్వు నలుగురే కనిపిస్తారు కాబట్టి ఈ నలుగురులో ఎంతగానో వెచ్చిస్తారు దేవుడు అక్కడ రాజధానిలో ధాన్యలు ఉంటారు మిగతా వాళ్ళు ఆ విషయానికి అసలుగా ఆ ముగ్గురు చెద్రెస్ అభివృద్ధి వేల ముగ్గురు ఉంటారు కానీ దానిని జ్ఞానం జోడించడం మనం కాబట్టి మీరు అన్ని అర్థం చేసుకుంటే తక్కువ ఆ ధ్యానం ఉంటుంది ఒక వాక్యం చూస్తే నేను చెప్తాను ధాన్యాల గన్నం రెండో అధ్యాయం ముప్పై వచ్చారంలో ముప్పంలో అయితే మర్మములను బయగల దేవుడు పర్వక మందు కలగపోవు దానిని ఆయన రాజు లెపిక దిజలకు తెలియజేశాను తాము అడక మీద పరువులు ఉండగా తాను మనుషులు కలిగిన స్వప్నభావములు ఏమనగా రాజా కాలము కలిసిన పిమ్మట ఏమి జరుగులో అనుకుని తాము అడక మీద పరువు మనోక్షించగల వాడు ఉండగా మరణములను బయలుదేరు కలగబో వారికి తమలకు తెలియజేసాను చూడండి కాబట్టి దేవుడు ఏం జరగబోతుందో అంత్య దినములో అవన్నీ ఖచ్చితంగా తన బిడ్డలకు బయలుదేరుస్తున్నాడు కానీ రాజు ఏం చేస్తుందో రాజులు కూడా మనం తోట ప్రకటిస్తున్నాం బైబుల్ వాక్యంలో ఆయన వాక్ విని రాజులు కూడా ఆయన సన్నిధికి వస్తారంటే యశోధ్యంలో కాబట్టి ఈ చివరి అందరూ ఆయన సన్నిధికి రావాల్సింది అది మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి చూడండి ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానమంత వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు చూడండి ఇతర మనుషుల కంటే ఎక్కువ జ్ఞానం నాకు వల్ల ఇది బయలుపరచబడలేదు అన్నప్పుడు ఎందుకు దేవుడు మనకు అంతగా ఈ యొక్క మిస్ట్రీ ఆ ఒక మర్మం ఒక వాక్యం మనం ఇంతగా మనం ధ్యానిస్తా ఉంటే అది మన ఇంటెలిజెన్స్ మన సొంత శక్తి కానే కాదు కేవలం ప్రభు శక్తి వల్ల ఎందుకంటే ప్రభు ఎందుకు మనకు అంతగా ఆ ఇద్దరు బయలుపెత్తా మన కోసం కాదంట మన కాదు కాబట్టి అందరికీ అది తెలుసుకోవాలా ప్రతి ఒక్కరి తెలుసుకొని ప్రభుత్వ మీదకి రావాలా అనే ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానిస్తుంటే అవి ఊహకు అంతుబట్ట రీతిగా ఉంటాయి అది ఒక వింతకరంగా కనిపిస్తూ ఉంటది అంత ఆశ్చర్యకరంగా ఉంటది ఆయన ధ్యానం అది ధ్యానించుకున్నప్పుడు మహా ఆనందం మనకు అంటే ఇంతగా దేవుడి ఆదిత్యమైన బైబుల్లో ఎన్ని విషయాలు ఉన్నాయా అంటే మనం ఇవన్నీ మనం చేయాలా బైబుల్లో అని క్రైస్తవుడికి ఎవరికూ తెలియదు చచ్చిపోవటం రావటం ఉంటుంది అంతే కాని కూర్చొని పోటమే కాబట్టి నేను వాళ్ళ గురించి మనం చక్కగా కాబట్టి ఈ రీతిగా ఫస్ట్ నుంచి దేవునికి బిడలు మనుషులు హెచ్చరించే రీతిగా నడిపించుకుంటే ఈ రోజు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు ఇస్తాడు అందరి దేశం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానవంత వలన ఈ మర్మము నాకు బాధితుపరచు లేదు రాజ దాని భావములు తెలియజేయ నిమిత్తము కాబట్టి అందరికీ దాని భావము తెలియజేయాలా ప్రతి ఒక్కరూ దాన్ని నువ్వు తెలియజేయాలా జీవునుక అంత్యజన్మలో ఏం చేరకబోతుంది ఏం రాబోతుంది లోకంలోకి మనుషులు ఎట్లా జీవించాలా ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నారు మనుషులు దానికి ఎట్లా విడుదలబడి అయింది అది తెలియజేసినప్పుడు దేవుడు మనకి ఈ విషయాలన్నీ అనవడం దాని బయలుపరిచిండు అంతరగదు ఈ రోజు మనకి దేవుడు ఆ టైంలో ఎంత టైంలో ధాన్య కాలానికి ఇంకా చాలా దూరం ఉంది మన టై దగ్గరగా ఉంది అది ఎందుకంటే చివరి అంతులో మనం వింటున్నాం కాబట్టి తమ యొక్క మనసు యొక్క ఆలోచన అది బయలుపరచవరేమో అంటే ఖచ్చితంగా అది తెలుసుకుంటారు అది అందుకే దేవుడు అనే విషయాలు మనం రెవెల్యూషన్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా ప్రాణదండం అంటే చాలా మందికి ఎవరికి అది అది ఏందనే కంటాన్ని కాబట్టి మనసు నిలుపుకొని తన దాసులను ఆ అది బయలుపరచుని వ్యూహంలో అంటే వ్యూహంలో ఇంతగా జీవించుంటే ఆయనకి ఆరి కాబట్టి యోత్తుగా జీవించినప్పుడు మనం ఎందుకు జీవించకూడదు వ్యూహం లాగా మనం కూడా ఉండాలి కదా ఆయన చనిప్పుడు రాసి ఆ యోగ్యత దేవుడు ఇచ్చిండ్రు కాబట్టి కానీ ఆయన సినిమాలజీ ఆయన కానీ అది సంపూర్ణంగా అది ఎన్ని టైం ఎక్కడ నెరవేర్చలేదు మనకు జోధిస్తుంటే అది మనకు అంటే ఆ రీతిగా మనం ఆత్మలు ఎదిగినప్పుడు అలాంటి ఆసక్తి కలిగే వాకిం పక్కన మనకు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా కానీ ఏ శక్తిలో ఉన్నా గానీ ఆ వాక్యం ఎప్పుడు నీకు తగులుతూనే ఉంటుంది నెరవేరుతూనే ద్వారా కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలన్నప్పుడు ఆ ఏడు నక్షత్రాలు ఉన్నప్పుడు ఆ ఏడు నక్షత్రాలు చేతిలో ఉన్నాయి స్టార్టింగ్ లో చివరికి చివరికి అవన్నీ ఆ చేతులకి వెళ్ళిపోయింది నేను తగ్గడం కాబట్టి ఎందుకు ఆయన చేతిలో మన ఉండలేకపోతున్నాం ఆయనలో మనం ఉండలేకపోతున్నప్పుడు ఈ లోకామైన విధ విధానంలో ఈ లోకాధితమైన మనుషుల రకరకాలమైన కంపితాల బోధలు మతపరమైన బోధలు ఒకప్పుడు మంచిగా ఉన్న ఈ రోజు మొత్తం నీళ్ళు కొను అరికున్నప్పుడు ఆయన ఉండడు కాబట్టి ఆయన చేతిలో మనం ఎప్పుడు కూడా ఉంటాడు వాటి ఆయన అరచేతిలో నేను ఎక్కుకున్నాడు నువ్వు ఆయన చేతిలో ఉండాల ఒక భూషణం ఒక కిరీటంలాగా నువ్వు ఆడపడాలి ఆయన చేతిలో ఉన్నప్పుడే ఇవన్నీ మనం చూడగలం ఆయన చేతుల నుంచి మనం దొరికిపోయినప్పుడు ఇది మనం ఎప్పుడు కూడా కాబట్టి ఆ రీతిగా మనం మన జీవితాలను ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆ రీతిలో మనం జీవించి అందుకే వార్త ఆరు విద్యంలో ప్రభుత్వ పద్దెనిమిది ప్రభు ఆత్మ నా మీద సువార్త ప్రకటించినప్పుడు నా మీద మన ప్రభు చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన అనేకుల కొరకు మన విషయ గ్రంథం యాభై అధ్యాయం చేసినప్పుడు అనేకుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు మనం చూస్తాం అక్కడ బలిగా అర్పించబడటం అనేక ఆయన ఆయన చిన్న అనుభవ జ్ఞానం అనేకులను ఆయన సన్నిధికి రావడం అన్ని మన ప్రభుకే సాధ్యం ఒక ప్రభుత్వం కాబట్టి ఆయన ధరించుకున్న మనకు కూడా అలాంటి దినదణాలు కలిగి ప్రభు కొర ఈ రోజు ఈ కాలంలో మనం ఆయన గొప్ప సాక్షిగా మనం జీవించాలా అలాంటి కృప మనకు దేవుడు అను ఆయన శ్రమను కూడా మనకు పాల్గొంది ఏది తిరిగి సరే కింద పాటలు కొంచెం కొన్ని శ్రమ పొందాలా అనే ప్రయాసంతో ఆయన ఏం శ్రమ పొంది ఎందుకు అది మనం అర్థం చేసుకుని మన సేవ జీవితాన్ని సంపూర్ణంగా ఈ లోపల ఉన్నంత కాలం మనం తిరిగానే సన్నిటి పోతాం ఒక దినం ఏ లక్షించినది కూడా ప్రభు ఇంతకాల నేను నేను సరిపోద్దుకు రావాలి ఇంకా నేను అలి తీసుకురావాలి ఏలియన్ ఏలియా అప్పుడు లేదు ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీకు కాబట్టి నేను లేచి భోజనం చేసిన పరిగెత్త ఆహ్ అంటే ముందుకు పరిగెత్తాయి ఒక రుచి చిన్న నీళ్ళు కాబట్టి అది ఆత్మీయులకు అర్థం చేసే వాళ్ళకి దీనికి సాధించడం కాబట్టి మనకు శక్తి మించిన ప్రయాణం అంటే అది అది మీ శక్తికి మించిందంటే అది నీ వల్ల కాదన్నట్టు శక్తి లేనప్పుడు మించి మీకు ప్రయాణం ఎంత చేస్తాం కాబట్టి అది ప్రభువలకి సాధ్యం కాబట్టి ఆ ప్రాయత్వం కొరకు ఆ ప్రయాణం పూర్త మనం సిద్ధపడి అనేక నడిపించాలి అలాంటి అనుగ్రహించాలి దేవునితో మనం ఏ విధంగా ఉండదు దేవుని ప్రణాళిక మన పట్ల ఏ విధంగా ఉంది అనేది చాలా చక్కగా వివరించారు అన్ని రకాలుగా ముఖ్యంగా గోధుమ గింజ చావు ఫలించదు కాబట్టి మనం ఈ లోకంలో వచ్చిన వారి లాగా ఈ లోకంలో సంబంధం లేని వారి లాగా మనం వేరేపరచబడిన వారి లాగా ప్రత్యేక పరచబడిన వారి లాగా మన క్రియలు కానీ మన ప్రవర్తన గానీ మనం విధంగా ఉన్నప్పుడు దేవుళ్ళు నిజంగాని ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నీ మన జీవితాల్లో నెరవేరుస్తాడు ఆయన మన జీవితంలో చెప్పుకున్నట్టు ఆయన ప్రణాళికలో ఉంచినట్టు ఆయన స్వార్థకు వాడుకునేటట్టు ఉండాలి అంటే ఫస్ట్ ఈ లోకాన్ని మనం చచ్చిపోయినలాగా ఉంటేనే చాకుండా ఉంటే అది ఫలించరు చనిపోవాలి అని అంటే ఈ లోకంలో శారీరకంగా అని ఇది కాదు కానీ ఆత్మీయంగా మనం ఏంటంటే ఈ లోకంతో ఏ విషయంతో మనకు సంబంధం ఉండకూడదు చనిపోయిన వాడికి ఈ లోకంలో దేంట్లో కూడా పారి ఉండదు వాడికి సంపా సంపాదనలో ఆస్తిలో గాని పాపంలో కాని ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా కాబట్టి ఈ లోకంలో ముఖ్యంగా మనం ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన ప్రణాళికను మన పట్ల ఉంచి మన పాత్రగా వాడతారు అందుకే వాళ్ళ శిష్యులను చూసి కూడా అంటారు మీలో ఉంటే మీరు ఎంతో అద్భుతమైన కార్యం చేస్తారు అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఆవగించేంత ఆ విశ్వాసం కూడా లేదని అనుకోవచ్చు అంటే ఆ పని చేస్తారు మీరు కొంచెం కొంచెం మాత్రం మీరు నమ్మకంగా ఉన్న సార్లు అని దేవుడు చెప్పినట్టుగా కాబట్టి విధంగా ఉండాలి అంటే సంపూర్ణంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనం అన్నిటినీ తెగించాలి అన్నింటిని త్యాగం చేయాలి ముఖ్యంగా దేవుడు అనేక విషయాల్లో మనకు మాదిరికి విషయాన్ని నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు నా నా ఎవరు అని అడుగుతారు ఒక నా తండ్రి ఈ చిత్తాన్ని నెరవేర్చిన నా వాళ్ళు కాబట్టి మనం రక్త సంబంధ విషయంలోనూ సంపాదించుకునే విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా మనం మితంగా ఉంటూ ఈలో ప్రతి దాంట్లో ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన ప్రణాళికలు మన పట్ల ఉంచారు ఆ విషయాలు మనకి రవి బ్రదర్ ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు ప్రత్యేకమైనటువంటి పనులు దేవునికి ఇప్పుడు ముంబై మన ప్రేయర్ పాలిస్తున్న పిల్లలు ఈ ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయా సార్ భాస్కర్ సార్ వాళ్ళ మదర్ కి అదేదో హాస్పిటల్ లో తీసుకెళ్తున్నారు అనే ముందు సార్ భాస్కర్ సార్ వాళ్ళ మదర్ గురించి అట్లాగే మన శ్యామ్ సార్ వాళ్ళ మదర్ గురించి ఏజ్డ్ కాబట్టి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇంకా ఎవరైనా మన పరిచర్యలో కానీ మనకు తెలిసిన వాళ్ళు గానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఒకసారి మనం ప్రార్థంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను వన్ బై వన్ ట్రేర్ చేసుకున్నాం మన విజయ గారు హలో సార్ మీరు చేస్తారా చేస్తాను సార్ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని దేవుదేవ ఈ సయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవంగల దేవ గొప్ప నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ ఈసీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ ఇచ్చిన అవకాశము ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి ఏర్పాటు చేసి ఎందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ ఈ దినము మిమ్మల్ని మహిమపరిచే విధముగాను మిమ్మల్ని సంతోష పెట్టే విధముగాను త్రీ మీ చిత్తమునంత జరిగించే విధముగాను జీవించటకు సహాయం చేయండి పాఠములను నేర్పుతూ వస్తున్నందుకు మీకు వందనలు తండ్రి భయభక్తులు కలిగి రక్షణను కాపాడుకునే విధానము మాకు నేర్పించండి ప్రభు ఆయన అల్పుణం తండ్రి అయోగ్యం ప్రభావ ఎన్నో మార్లు తండ్రి ప్రభా అజ్ఞానము నడుచుకుని అవివేకులు వల్ల జీవించి ఉంటున్నాం వాక్యము తెలిసి నాయనాగా ప్రవర్తించి ఉంటున్నాం ప్రభా నాయనా ఈశ్వరాజ దేవుణ్ణి కలిగి కలగనట్టుగా జీవించి ఉన్నాం ప్రభా నాయన ఈశ్వరాజ శ్రమపడ శ్రమ పడవలసిన మేము తండ్రి ప్రభా నాయన తండ్రి రాయలుగా బ్రతకడం బ్రతకడమే క్రీస్తులో భాగ్యము లాగా దాన్ని నాయన మేము వర్ణించుకొని ఆ విధంగా జీవించి ఉన్నాము అనేక మార్లు క్షమించమని తండ్రి గోధుమ గింజ చావకుంటే తండ్రి ప్రభా అది మొక్కయి తండ్రి ఫలించదు ప్రభా నాయనా మేము కూడా తండ్రి ప్రభా ఈ లోకంలో చావకుంటే తండ్రి ప్రభా దాని ఫలం రాదు ప్రభా నాయనా క్రీస్తుని పోలి నడుచుకోవడం అని చనిపోవాలని ఈ రోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా తండ్రి ఏసయ మీకు వందనాలు స్తోత్రాలు మరొకసారి మాతో ఈ విధంగా మాట్లాడుతున్న విధానమును బట్టి మీకు వందనాలు ఏసయా తండ్రి ప్రభా నాయన ఏసరాజ ప్రేమిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం జీవం గల దేవుడవు తండ్రి ప్రభా సజీవుడు తండ్రి మాకున్న ఏకైక దేవుడవు తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా అయ్యా తండ్రి ప్రభానైనా ఈసీ ఆంటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి తన జీవితంలో తండ్రి ప్రభా సర్జరీ జరగబోచండ తండ్రి గొప్ప కార్యాలను చేయండి మీరు మహిమ పొందండి ప్రభా నాయన ఈశ్వరాజ డాక్టర్లతో మీరుండి నాయన సర్జరీని కంప్లీట్ చేయించండి తల్లి ప్రభా ఆకి భయములను రాకుండా ఉండేట సాయం చేయండి ధైర్యము దయచేయండి తల్లి ప్రభా ఏ ఇన్ఫెక్షన్లు కలగకుండా సాయం చేయండి అదే విధంగా సామాన్య వాళ్ళమ్మని బట్టి ప్రే ముట్టండి ప్రభా నాయన ఓల్డ్ ఏజ్ లో ఉండగా తండ్రి ప్రభ దర్శించండి ఇంకా తండ్రి ప్రభా సహాయం చేయండి ఆమెకున్న తండ్రి భక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన ఆమె గురించి ప్రార్థించే అర్హత కూడా నాకు లేదు ప్రభా నైనా అంతా తండ్రి ప్రభా భక్తురాలు ఆవిడ గురించి నాయన ప్రార్థిస్తుంటున్నాను సహాయం చేయమని కుటుంబానికి తోడుగా ఉండమని వేడుకొని అదే విధంగా బ్రదర్ అభిరామ్ గారిని బట్టి మీకు వందన ప్రభా కూడా సంపూర్ణ స్వశ్రద్ధ చేయండి సహాయం చేయండి తండ్రి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయండి కుటుంబం మొత్తం తండ్రి ప్రభా నాయన మార్పు చెందటకు సహాయం చేయండి కుటుంబంలో అన్ని మార్పులు చెందుటకు సహాయం చేయండి తండ్రి ప్రభావి సహాయం దయచేయండి వందనాలు స్తోత్రాలు తెలియించుకుంటున్నాను జాష్వాను బట్టి మీకు వందనాలు ప్రభా జాష్వా నాయన పడుతున్న బాధను బట్టి మీకు వందనాలు ప్రభా సహాయం చేయండి రక్షణ దయచేసి రక్షణ అనుభవం పార్టీ ఆ బిడ్డ దయచేయండి ప్రభా నాయన ఈశ్వర ఏమి చేయలేని స్థితిలో ఉంటుండగా ఆ బిడ్డ పట్ల నాయన కృప చూపిస్తూ వస్తున్నారు ప్రభా నాయన ప్రేమ చూపిస్తూ దాని వరకు అంద అదే విధంగా నాయన ఈశ్వరా తన కుటుంబానికి కూడా ధైర్యం ఇచ్చండి సేవకులు కుటుంబానికి తండ్రి మీరు ఇచ్చిన ధైర్యంగా అందనాలి ఇంకా నువ్వు గొప్పగా వాడుకోమని వేడుకొని చెప్తున్నాం ఆశ్వతి సంపూర్ణంగా స్వస్థ తాను అదే విధంగా డానియల్ బ్రదర్ గాంధీలో కోవిడ్ తో బాధపడుతూ ఉన్నారు ప్రభాయనా బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సంపూర్ణ వసతి దయచ్చు సంపూర్ణ ఆరోగ్యం దండి కరోనా నుంచి విడుదల దయచ్చే నాయన ఈసీ ప్రభావ ఆ కుటుంబానికి ధైర్యం దయచ్చే ప్రభావ మీరే కరుణించి కాపాడవలసింది అడుగుచింటుంది తండ్రి వింగడు సొచ్చింది ఆయన జీవితంలో మీరు చేసిన ఉపకారం నాయన మరొనేది ప్రభా ఆ బిడ్డకు సంపూర్ణ రక్షణ దాయిచ్చు కుటుంబానికి రక్షణ దాయిచ్చు అదే విధంగా వందనాలు ప్రభ ఆ బిడ్డ పట్ల మీద చూపిస్తున్నారు కృపకాయ వందనాలు కరోనా నుంచి సంపూర్ణంగా స్వస్థతనిచ్చారు ఆ బిడ్డ తండ్రి ప్రభ మిమ్మల్ని వెతుకుతూ తండ్రి ప్రభ మీలా ఆనందిస్తూ ఉన్నాడు ప్రభు ఆ బిడ్డను ఇంకా ఆయన బలపరచమని వేడుకొని సహాయం చేయండి ప్రభా ఆ బిడ్డకు తోడుగా ఉండండి ప్రభు నడిపించండి ప్రభు మార్గములను తినవండి ప్రభుత్వ ఆయన రక్షణకు అన్ని విధములైన మార్గములను ఆ బిడ్డకు దారి చూడని వేయలసిందిగా వేడుకొని చండు కుటుంబం కూడా రక్షింపబడే సహాయం చేయండి తోడుగా నేడుగా ఉండటం బలపరిచి అదే విధంగా నాయన కృష్ణ జీవితంలో చేసిన అద్భుతం కై విందన తండ్రి అదే విధంగా తండ్రి ప్రభా కోవిడ్ పేషెంట్ల గురించి వలస కూలీల గురించి రైతుల గురించి తండ్రి ప్రభు నాయన ఈశ్వర అందరి గురించి ప్రార్థిస్తూ వస్తుంటారు తోడుగా ఉండాలని వేడుకు విని వారికి నా ఈశ్వర రక్షణ తొలగిపోకుండా ఆయన దాన్ని కాపాడుకునే భాగ్యం దయచేది సంపూర్ణ ఆరోగ్యాలను దయచేయాలి తండ్రి ఎవరైతే రాలేకపోయి ఉన్నారో కూడా జ్ఞాపకం చేసుకో ఆయన అదే విధంగా జోసఫ్ పాస్వర్ గారు తండ్రి నిద్రించి ప్రభు తన పిల్లలని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం తన భార్య గారు అమ్మగారిని బట్టి మీకు ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి ప్రభా కుటుంబానికి మీరే తండ్రి ప్రభా తండ్రి తండ్రి మీరే భర్తవి తండ్రి ప్రభ సహాయం చేయండి ఆ కుటుంబానికి మీరు ఆదరణ చూపించండి కనికరమును చూపించండి సంఘానికి కనికరమును చూపించండి ఓదార్పును దాయిఛ్యం ధైర్యమును దాయిచయం ఇంకా ఆ సంఘం ఏ విధంగా ముందుకు వెళ్లాలనో మీరు నడిపించమని వేడుకొనొచ్చు తండ్రి గొప్ప కార్యాలయం అదే విధంగా నన్ను నా కుటుంబాన్ని భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్న విధానం కైవంక అనేక మేలు నా జీవితంలో చేసినాడు ప్రభావం కృతజ్ఞత కలిగి ఉంది జీవించే భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు అందునా నా మనసులు తండ్రి ప్రభావం అపవాది క్రియాలన్నీ లయమైపో సహాయం చే పవిత్రమైన మనసు యథార్థమైన జీవితం భక్తిగల జీవితం ఎదుట కడుపు సహాయం చేయదు తండ్రి మీరు రాకడకు సిద్ధపడి నేను మీరు రాకడలు తండ్రి నిదారహితంగా నాకు మాకు సహాయము చేయమని తండ్రి ప్రభావం అంతే దినములలో ఉండగా తండ్రి అపాయకరమైన దినముడు దుర్దినములలో మేము ఈ శ్రమలను ఎదుర్కొనిట తట్టుకున్న శక్తిని మాకు దాచి తండ్రి ప్రభావం మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభు నా రక్షకుడు ఏర్శితున్నాం మనం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ వన్ బై వన్ చేయి సార్ మన ఎవన్నా హలో పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ కలిగిన మా ప్రియా పరులకు తండ్రిని ఫేస్ అయ్యాలని నా మనకి తండ్రి అయినా యువరేకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరు ప్రభా హయానికి ఏర్పరిచేత కొంచే ప్రభావితం చేయడానికి అయా మంచి ఆలోచనతో నింపి ప్రభా అయా ముఖ్యంగా ప్రభావి ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా ఈ అంశాల మీద కూడా మీరు ఉండి ప్రభా మీరు చేత మీరు ఆశీర్వదించి ప్రభా అయా విజయాన్ని అనుగ్రహించి మేము తండ్రి ముఖ్యంగా తండ్రి ఎదుగున్నైనా అయ్యా ప్రభా కుప్యంలో ఉన్నటువంటి భాస్కర్ సార్ వాళ్ళ గురించి ప్రార్థన చేర్జరీకి పిలుతుండగా ప్రభు అయ్యా మీరు సహాయం దయచేయండి ప్రభా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి అయ్యాని సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి అనుగ్రహించండి మీరు సహాయం దేయండి ఆ కుటుంబానికి ప్రభావ అయ్యా మీకు కంచి ఆ రోజు ప్రభా ఏమి గారింటి చుట్టూ తుందరు ప్రభావ ఎట్లాంటి అలాంటి కంచిన ప్రభావాన్ని దర్శించండి అక్కడ ఉన్నటువంటి సమస్య అపవాది క్రియలను తొలగించే ప్రభావ మీ నా అమ్మ ప్రభామ ప్రభా కుటుంబాన్ని ప్రభావం గొప్పగా నిలబెట్టుకోమని ప్రార్థించు తండ్రి వాళ్ళు పడుతున్న ప్రతి విషయాల్లో అందుబాటులోనూ ఉన్నాయో మీరు పరిచయంలోను ప్రయాసంలోను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అదేవిధంగా తండ్రి ముఖ్యంగా ప్రభా అయ్యా మరి సాంసార్ వాళ్ళ మధుర గురించి శాంసార్ కుటుంబం గురించి ప్రార్థన చేయా గతంలో ఒకసారి ప్రభా అయ్య టాయిలెట్ లోకి వెళ్ళి అక్కడ జారి పడినప్పుడు మరి ఆమె గురించి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సర్జరీ కూడా లేకుండా ప్రార్థన శక్తితో ప్రభా మీ కుటుంబ వల్ల మీ దైవాల ప్రభా సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించారు అయ్యా ఇంకేమైనా చిన్న చిన్న ప్రభావిత బులు ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభా సంపూర్ణంగా ముట్టి స్వస్థ సాక్ష ప్రార్థన చేయొచ్చు ఆ కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళు చేస్తున్న పని పాటలను అయ్యా పరిచయం అయ్యా మీరు సహాయంగా ఉండి నడిపించమని ప్రార్థన చేయొచ్చు అట్లాగే ప్రభా అయా మరి హభిరామ్ గారిని మీరు జ్ఞాపకం అయ్యా ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి రోగాల నుంచి ప్రభా ఆయా అపవాద క్రియల నుంచి ప్రభావ దూరం పరిచి ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు మా కుటుంబానికి ఆదరణ కర్త యజమానిగా మీరు అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి అట్లాగే ప్రభా అయా ఇదిగో ఆయన మరి విజయగారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా అయ్యా మీరు గొప్పగా ప్రభా రక్షించారు మీకు ఎంతో వందనాలు ప్రభు అయ్యా ఎన్నో ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి అయ్యా నుంచి మీరు అయ్యా వాటి అన్నిటిని దూరపరిచి అయ్యా మీ సాక్షిగా మీరు నిలబెట్టుకున్నారు తండ్రి అయ్యా అందరం బట్టి మీకు ఎంతో వంద్రభాదు ఆ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా మరి హేమ కూడా సంపూర్ణమైనటువంటి మీరు అనుగ్రహించండి కుటుంబంలో ఇంకెవరికైనా రక్షణ భాగ్యం లేకపోతే రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి అయా కుటుంబాన్ని మీరు దర్శించి ప్రభా సంపూర్ణంగా ప్రభావ పాత్రలో మేము వాడుకోమని ప్రార్థన చేయొచ్చును అట్లాగే రవి మేము ప్రార్థన చేయొచ్చు నాకు అయ్యా ఆయన చేస్తున్న పని పాటలనుఖ్యా పరిచర్లోను అమ్మ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు ఇంక అభివృద్ధి చెందించండి ప్రభు అయా ఫలవర్తిగా మార్చమని ప్రార్థన తండ్రి అయా ప్రతి పనిలో కూడా నాయన ఆయా సంతృప్తికరమైన జీవితాన్ని మీరు ఆయన అనుగ్రహించమని ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా అలాగే ఆయన చంద్రశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకునే తండ్రి సార్ చేస్తున్న ఆయన పరిచర్యలు ముఖ్యంగా పరిచర్లను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయా చంద్రశేఖర్ సార్ ద్వారా ప్రభావ అనేకమైనటువంటి ఆయా ప్రవచనాలను ప్రభావత్మకంగా ప్రభావం ప్రభావ మీరు బయలుపరిచి ఆ ప్రభా ఈ పరిచయం మించినంత మీకు ఎంత ఉందని ఇంకా బలముగా వాడుకోనండి అయా నిలబెట్టుకోనండి అనేకల్ని ఆకర్షితులను చేయనట్లుగా ప్రభా మీ నడిపించండి మీరు మనుషుల ప్రయాసం అర్థమవుతుంది ప్రభా మీరు ఎప్పుడైతే ఆశీర్వదిస్తారు మీరు ఎప్పుడైతే ప్రభా ఆ ప్రయాసంలో మీ మీ చిత్తం ఉంటుందన్న తన అయ్యా అనేకులు ఆకర్షించబడతారు అయ్యా మా గొప్పతనం ఏమీ లేదు అయ్యా మా సొంత జ్ఞానం ఏమీ లేదు మా ఆలోచన కాదు మా తలంపులు కాదు కానీ అయ్యా మీ జ్ఞానంతో నింపమని ప్రార్థించవచ్చు నా ఇంకనూ బలముగా వాడుకోనండి అయా కళ్ళం బైబిల్ ప్రభా ఆన్లైన్ ఆ రేడియో కానివ్వండి యూట్యూబ్ ఛానల్ లో కానీ చేస్తున్న పరిచర్ లో ప్రభావిని ఆకర్షించి అయ్యా మీరు అనేకులకి రక్షణ మార్గంగా సత్యాన్ని తెలుసుకునే వాళ్ళగా పరిచర్ జీవించమని అయ్యా నిశ్చితమైతే ప్రభా ఈ పరిచర్లు ప్రతి విధంగా మీరు వాడుకోమని ప్రార్థన తండ్రి ఇదిగో ఆయన మరి పా బ్రదర్ గురించి అయ్యా మరి ఆ కుటుంబం గురించి కూడా గొప్ప సాక్ష్యాన్ని మేము విన్నాం తండ్రి ప్రభా హయ్య మీరు ఆ కుటుంబంలో ప్రభావితం ఆసక్తి నుంచి మొదటి ఉన్న ప్రేమ ప్రభా హయ్య కడపటి వరకు ప్రభావ కుటుంబం ప్రభావం పట్ల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరపరచండి అయా నెమ్మదిని వండి ప్రభా అయా కుటుంబం చుట్టూ తా మీ కాపుదల నుంచి తండ్రి అయ్యా మీ విశ్వాసంలో పడిపోకుండా మీద పెట్టి ప్రభా అయా ముందుకెళ్ళలా ఉన్న కుటుంబాన్ని మీరు ఆదర్శించమని దర్శించమని తండ్రి నాన్న కూడా మీరు నాకు చేసుకోండి తండ్రి తండ్రి అయా సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి అయా విశ్వాసంలో ప్రభావం మొట్టమొదటి స్థానం ఏ విధంగా మొట్టమొదటి ప్రేమ మీ మేర ఉందో ప్రభావం కడపటి వరకు ఆ విధంగా ఉండేలాగా నాకు మీ కుటుంబం అనుగ్రహించండి అలిసిపోకుండా ప్రభావ అయా విసుగోకుండా ప్రభా అయ్య ఎంత దూరం అయినా సరే మీతో మీ పరిచర్లో ప్రయాణం చేసేటువంటి దాన్ని అనుగ్రహించి మేము కోరుకున్నాం నా కుటుంబం మీరు నాకు చేసుకోండి అండి ప్రభావం అయ్యా బ్రదర్ మనోజ్ గారిని వారి కుటుంబాన్ని కూడా మిగిలిన అప్పం చేసుకోని అండి తండ్రి మరి ఇంకెవరి సరైన మర్చిపోయి తండ్రి వారిని కూడా మిగతా అప్పం చేసుకోండి మరియు సంస్కారీ అయ్యా ప్రతి తీసి పెట్టుకోబు అవి పరిచర్లు మునుకుంటా అందరం మరి ఒకసారి అయా ప్రార్థించడానికి అవకాశాన్ని మీరు కల్పించమని రాజ్యంలో చచ్చుకుని ప్రతిసారి గొప్ప దేవ సరే గడిచిన కాలం దేవ కృపాధి సమయం బట్టి అవకాశాలు బట్టి మీకు వర్ణాలు కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహా ఈశ్వరు ఎంతో మంది చదువుకున్న పెట్టుకున్న నెరవేర్చుకున్న పట్టుకుని ముందుకు సహాయపడండి చనిపోయినలాగంగా ఆత్మలు ఆత్మలు జీవించే వాడికివా ఎందుకంటే మీతో పాటు ఈ క్షణం పర్వక ప్రధానం మేము జీవించేలాగా అలాంటి అనుభవం శరీరమైన జీవితం ఆత్మ స్వభావం తర్వా నా దేవునా ప్రభావం బాధ్యతమైనా నాగేమైనా ప్రభావం అతన్ని పచ్చి బిడ్డలను తాకని తర్వాత సాధిష్టమైన మీ కలిపి ఆ కలిగిన మీరు పెండు తర్వాత ఆయన ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డ ధరించడం సమర్పించుకోలేడన ప్రతి దిగ మీరు ఆకర్షించుకోలే షుగర్ దగ్గర ఇన్సూరెన్స్ వార్డులు పెట్టే కొట్టిన ప్రాంత కలికరించను ప్రభావ ప్రతి దిగ్ ఆకర్షించుకోని ప్రభావం ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటాను మీరు అన్న ప్రభావ ప్రతి ఒక్కరించువార్త ప్రకటించర్సు ఆయన ప్రతి ఒక్కరు ప్రభుత్వ చట్టాల ప్రభావం చేయాల ప్రభావ ప్రతి దిగ్ ఆకర్షించుకుని రక్షించుకోవడానికి ఆదిస్తాం అయినా ప్రస్తుతాని గురించి అభ్యర్థి కాల్చి ఆ వైలస్ గడ్డించడం ప్రాధిస్తాం ప్రభానికి వందాక విద్య గురించి ఎన్నికలకు వందానికి వంద జీవించే కాల్చే ఎన్నికల బలంగా వాడుతుంది తన భార్య పిల్లల జీవించి కల్చేసి మీరు కాల్చి కాకడమని ప్రాభిస్తాయ అబ్రహాం గారి జాషో విషయం అనుకువ్వాళ్ళు ప్రకటించిన ప్రభానికి వంద సంపూర్ణంగా జీవించుకొని రక్షించుకోవాలి అనేక మేము సిద్ధపడాలా అనేక సిద్ధపరచాలా సేవ జీవితాలు నడిపించడానికి ఆయన కోలు గాయ ప్రతి బలవంతాలా ఆయన మా జీతాలను సమర్పించుకొని జీవించాల నా దేవుల ప్రభావాలకి వంద్రూప్ లోకనే ప్రభావం బలపరచని ప్రభావం ఇంకా బలంగా వాడుకోవాలి అనేక మంది విషయాలు దగ్గర వాక్య బట్టలు ఎంతమైన ఆసక్తి ఆసక్తి రెట్టించడం జీవించడానికి అభిషేకం మీరు వాడుకోండి అనేకమైన మర్మాన్ని బయపరచండి ప్రభుత్వం కాంతి ప్రభావం సత్యంలో రావాల ఆ ఏరియాలో తలండి తప్పి నడిపించండి మీ సేవలు వాడుకుని పరిచయం శాంతి సమాధానం ఇచ్చే కాల్సిన ప్రతి అవసరం తీర్చుకోవడం మార్చుకుంటావాదేవల బలంగా కోరుకుంటుంది మీకు సఫల ఖర్చు ప్రావా మీరు జీవించలేదు ప్రభాషం బలపర్చండి బయటపర్చం గురించి అదే వారి ప్రభావం వచ్చినప్పుడు ప్రభావం చదువుతున్న ప్రభావ వాక్యం చదువుతున్న దానికి ప్రభావం అర్థం చేసుకోవడానికి ఎంతకాలం అంతగా కష్టపడుతుందో తెలియదు ప్రభావం ఆయన ఆసక్తి చేసి ప్రభావం ఆ కాన్ఫరెన్స్ నడిపించి ఆ వాక్యం లేఖ భావన అర్థం చేసుకోవాలని ఆయన చూపించినట్టు ప్రభావం గ్రహించి ఆయన రక్షణ జన్మ ఆ చక్కని గ్రహించిన ప్రభుత్వం నయం పరిచయం వెళ్ళిపోయింది త్రవ్వాడు మా గీతాలు ఆ రీతిలో కానీ ఆ ప్రభు చెప్పి లేకుంటే ప్రభావం ఏ రీతిలో ముందుకు పోగల కాబట్టి ఈ బిడ్డల ద్వారా కవా అనేక తరాల నుంచి ప్రభు మాకు అన్ని బయటపరుస్తారు ఈ రోజు కాబట్టి చట్టని కేవలం మీ కృతజ్ల ద్వారా నరంపు చెట్లో బయటపరిచిందో ప్రభావం ఈ రోజు మాకు ఇవన్నీ బయట బట్టి మీకు అందాం కవా కేవలం బలంగా ఆయన ప్రతి శోధన మీద విజయం తెచ్చేయండి ప్రతి చీకలు అంతకరం శక్తిని అగ్నికం చేయడం తర్వాత అక్కడ మంచి ఆరోగ్యం పరీక్షలు సహాయపడమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తాం మంచి ఆరోగ్యం తెచ్చేయండి పరలో ఒక ధ్యానం చిత్రించిన తర్వాత అనారోగ్యం పుట్టిన తర్వాత అంకుమిన కకతందైకి మనం కాబట్టినన ఆ దిగగర్ నుండి మనం శోరంత బలంగ వాడుతోంది అక్కడగర్ నుండి వాడుతోంది తికిములని మార్చుకుంది తరుతిన నడిపించేంత భారతనగర్ కాకనంంచి ఆ దిగగై చేతి పొదుంపని చేతనైకొవవ తికిన ప్రవాహన తండికి తోపాలంతమే మాయమదేని వాడుకోవాలకపోవ ఆదివలంద ప్రవాహకు నిశాలం కంపున గ్రేంచలానై సాధకండి వాకింప్లాస్టిక్ అంతరబైచిన పోవ ఆ చెలం ప్రవాహన గోపికేని చింతవారి తీరేక్షను తోట ఓనేకిన స్టార్ట్ గవర్నమెంట్ కార్బనిస్త సందేవ మా గ్రూప్తని త్వర కళ మీకు అందాలేవా అంచులు మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేసుకోండి ప్రతి క్షణం దాన్ని కాపాడుకోవాలి మీకు జీవించాలి మీకు మైన పరిణామాల తవ్విన పని సంపూర్ణంగా నెరవేర్చి నెరవేర్చడం తాగంటే ఎలాంటి లోపల కానీ ఆ రీతిగా మనం నడిపించడం కాదు కానీ ప్రయాసం పోయాసండి తవ్వ ఆయన అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసం చెప్పి వాక్యం తవ్వశించిన తవా అందరికీ అయినా కానీ ప్రవాణి తిరిగిపోతున్నారు తవ్వండి మీ కృపగా ఆధారపడి తవ్వశం చేస్తున్నాడు తవ్వా కాబట్టి మేము కూడా ప్రభావ ప్రయత్సపడాలిగా ప్రయాసపడి అంతగా మాకు అలాంటి ప్రాయత్సపడి ముందుకోవాలని సాయపం క్రైస్తవ చేసినంత ప్రయత్నం చూడలేదు తవ్వా ఆయన మమ్మల్ని నడిపించుకోవడానికి సాధిస్తాయి ఆర్థిక ప్రభావ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి సాధిస్తామైనా తిరిగి క్రైస్టో సాధిస్తా నా ప్రభావం ఎవరైతే ఉద్యోగం జీవించాలని సహాయపడండి రక్షణ ప్రణాళిక నడిపించండి టెక్నాలజీ తర్వాత ఈ మహమారి మంచి జ్ఞాన విషయం జ్ఞానం మీ మైమరుతో వాడుకోవాలా వాళ్ళు బ్రెస్ తర్వాత ఉద్యోగస్తుకుండా ఎంత మందికి ఉద్యోగాలు పోయిన ఉద్యోగులు తిరిగి రావాలి తగ్గించారు ఉద్యోగులు పోకుండా సహాయపడండి మంచి శాలరీస్ రావాలి తప్ప సహాయపడండి చిన్న ఆఫర్లు నుంచి పెద్ద ఒక్కరికి పంపిస్తే ప్రతి ఒక్కరు తర్వాత మీ ఆధారాన్ని సమావేశం మెరుగుపరచుమని కానీ రక్షణ ప్రాణాలకు నడిపించండి ఇసుకో సర్వలోకాన్ని పేలించారు ప్రతి ఒక్క తలహించబడాలి మీకు పేద పిల్లల ప్రజల ప్రతి ఒక్క బతులు ప్రభావ నలుమూలలను వ్యాపించాలి తప్పే మీకు రాక ఉంటుంది చెప్తున్నారు ప్రభావందరం నలుమూలలు ప్రకరించాలా అనేది గొప్ప గొప్ప ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో లేవనే దానికి ప్రభావ ఆయన యువనస్తు మీరు బలకత్వాల బల వాడుకోండి పరిచిలో ఎవరికైతే పడిన తర్వాత రెసిద్ధి మీకు జీవించాలనే సహాయపడండి రక్షణ కాలం జీవుల వరకు మీకు అంతవరకు కలిగించబడి వార్తలు చెప్తున్న తర్వాత విశ్వాసం తీవ్రత ముందుకు పోవాలా దినదినం మా తీవ్రతను ప్రసిద్ధి చేసి మీ కొడుకు జీవించాలనే సహాయపడమని ఒక రక చిన్న దొరపిల్లలా మనం నెల నెలగా జీవితం నడిపించి మీకు పక్షుపాతం ప్రతి చోటు మీ కొరకు మమ్మల్ని అందరినీ సాగుకొని ఆశలు సిద్ధపరచుకో భాస్కర్ సార్ లేరు కదా చకర్తి సార్ లేరు సార్ లేరు సార్ హలో భాస్కర్ సార్ నా దగ్గర లేదు మీరు చేస్తూ గల్చే సార్ ఓకే పరిచిద్దవాదనాలు అయితే సర్వోన్నత తండ్రి గొప్ప మీకు వదనాలు అయినా ప్రభావ ఏ రీతిగా మేము మా జీవితాలను మీకు సమర్పించుకొని జీవించాలని మాతో మాట్లాడినందుకు మీకు వదరాలు ప్రభావ ఓ ప్రభావ ఈ క్షణం మేము సంపూర్ణంగా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం తల నుంచి అధికారుల వరకు మమ్మల్ని స్వస్తపరచండి ఓ ప్రభావ మీ కొరకు నాజీలు చేపట్ట జీవితం మాకు అనుగ్రహించి నడిపించండి అపవిత్రమైన దాన్ని జైని పట్ట ముట్టకుండా ప్రభావ పరిశుభమైన సినిమా మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించాలా ఓ ప్రభావ జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ అందరిని ఆశ్రయించండి ఇప్పుడు ఈ దినంత మళ్ళీ పాల్గొన్న వారిని అందరినీ ఆశ్రయించండి వారి జీవితాలలో నూతన కర్లు జరిగించండి పోగొట్టుకున్న మేళ్ళ డబుల్ ట్రిబుల్ ట్రబుల్ మెషర్స్ ఉన్నవన్నీ పొందుకొనిలాగానే భయపడమని ప్రార్థిస్తున్నాం సో ప్రభా అని డాక్టర్ వాళ్ళ మమ్మీ గురించి ప్రార్థిస్తున్నాము తనని ముట్టండించండి అక్కడ సర్జరీలో నీరే తోడండి నడిపించండి స్వతంత్ర దండి డాక్టర్ల హస్తామని పట్టుకొని నడిపించండి అక్కడ సర్జరీలు ఘనవిజం అనుగ్రహించండి మీ కొరకు సాటి తన కాపాడండి తన నుంచి సంపూర్ణమైన హీలింగ్ డైచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రక్షణ ప్రణాళికలు మేము అందరం మా జీవితాలను కొనసాగించుకోగడండి ప్రభావితంలో మనుషులు జీవిస్తుండగా మేము మీరికి సంపన్ను ప్రత్యం మీ యొక్క ఆత్మీయ జీవితాలను ముందుకు లాగా నడిపించండి ఆయన మీరు అక్కడ అంత సమీపంగా ఉంటుండగా మేము సిద్ధపడాలా నెగ్లెన్ సిద్ధపరచాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి వైరస్ బారిన పడిన వాళ్ళని స్వస్థత ఇచ్చండి మార్గం తెచ్చండి సంఘానికి తన అద్భుతమైన ఆయన కృపారులు విశేషమైన సేవ చేసే సంఘాలుగా తయారు చేయండి గొప్ప సేవకులండి మీ కొరకు సమర్పించుకుని జీవించే పిడలుగా తయారు చేయండి మమ్మల్ని అందరినీ మీరు రాగరచు ఇదంతా నడిపించమాధిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్ కృప సమాధానం నడిపే మనందరికీ సదాకాలం తోట ఎన్న